బంగారు కారణ మృత్ అచిద్రూపం మృత్ అచిద్రూపం జ్ఞానం ఉంది మట్టికి స్వర్ణం అచిద్ూపం కుండకు కారణమైనటువంటి మట్టి జ్ఞానరహితం ఆభరణానికి కారణమైనటువంటి బంగారు జ్ఞానరహితం అచిద్పం చిద్రూపం కాదు అచిద్పం అంటే జడం కుండకు కారణమైన మట్టి జడం తీసుకోండి కుండకు కారణమైన మట్టి జడం ఆభరణానికి కారణమైన బంగారు జడం జగత్ కారణమైన బ్రహ్మం జడం మళ్ళీ ఎందుకు సత్యం తెస్తావు డైరెక్ట్లీ ఇప్పుడు మాట్లాడినంత సత్యమే కాదు మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు సత్యం సత్యం ఏందంటే కారణం అన్నప్పుడు సత్యం అన్నా చూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మ కారణమేవ సత్యం అయిపోయింది కొండకి కారణం మట్టి సత్యం మళ్ళీ ఎందుకు వచ్చిన సత్యం ఆభరణానికి కారణం బంగారు సత్యం అయిపోయింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏదైతే కారణమైందో అది సత్యమే కానీ అది అచ్యుద్రూపం అంటున్నాను నేను జడం కుండకు కారణమైనటువంటి మట్టి జడం అచ్యుద్రూపం ఆభరణానికి కారణమైనటువంటి బంగారు జడం అచ్యుద్రూపం జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మ అది ఆయన గనక అచ్యుద్రూపం అయ్యాడు అనుకోండి ఇంకా అనవసరం ఏ చిద్రూపం చిద్రూపం అంటే జ్ఞానం కనుక సత్యం బ్రహ్మ అని గనక వదిలేస్తే అన్ని నశించిపోతూ ఉండినా త్రికాల అబాధితంగా ఏదైతే ఉందో అది బ్రహ్మము అనేది క్లియర్ అవుతుంది కానీ అది చిత్త అచిత్త చిద్రూపమా అచిద్రూపమా జడమా చైతన్యమా అనేది వచ్చినప్పుడు వీటిలాగా కారణం కావచ్చేమో గాని కారణం అనేటువంటి పాయింట్ అర్థం చేసుకోవడం కోసమే కారణం సత్యం అన్నప్పుడు ఆ కారణం బ్రహ్మము అని సత్య పదార్థాన్ని పదాన్ని నిర్దేశించాము కారణమేవా సత్యం సత్య పద నిర్దేశం జరిగింది కాని వీటికి కారణమని జడాలు ఈ ప్రపంచంలో ఏది చూసినా కానీ బ్రహ్మం మాత్రం జడం కాదు ఎవరైనా చైతన్యం అంటే అజ్ఞానమా జ్ఞానమా జ్ఞానం బ్రహ్మ టుమరో కనెక్షన్ కాబట్టి సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి ఈరోజు సత్యం బ్రహ్మ చూచాం రేపు ఆయన జ్ఞానస్వరూపంగా ఎట్లా ఉండడో చూస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాల యన మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్పాఖినోవ కాలే వర్తతు పర్జన్య పృథివీత్య శాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య ఓ శా క్ా క్ాా. తత్సవితుదే భర్గోదేవీ ధీరో యో నచోదయా ్రహ్మా వరుణీంద్రుద్రమరు స్తున్వతివై వేదై సాంగపదక్రమోపనిషదే గాయ సా ధ్యానవ తద్గతే ననస పశ్యం యోగిన యంతం విదు సురా దేవాయ తస్మై య వాసువాయ దీనందోపకూమాయ గోవిందాయ నమో సహనాభవతు సహనోన్ను సహ వీర్య కర వహే తేజస్వినీతమస్ మావిషావే ఓ శా దిశాదిశాది బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నితాయా పరమే వ్యోమన్ సో శను సర్వా నిశ్రూపం నవ్యచరూప నిర్ధారితం తద్రూపం తనృతేణ ఏవస్ నిశ్చితం నిర్ధారితం తూపం తద్వస్తున్న వ్యభిచరతి తత్సం కనుక సత్యము అనేదానికి మనం నిన్న తెలుసుకున్నది ఏంటంటే లక్షణ పదాన్ని ఆధారం చేసుకొని లక్ష్యతే ఒక వస్తువు ఒక రూపంగా ఉన్నప్పుడు ఇది ఫలానా వస్తువు అని ఆ రూపం ద్వారా మనకు తెలుస్తూ కనగా కనుక ఒక వస్తువు ఉన్నప్పుడు ఇది ఫలానా వస్తువు అని చెప్పడానికి ఆ రూపం ఏదైతే ఉందో నిర్ధారించాము ఇప్పుడు ఇది గ్లాస్ అన్నాము అనుకో ఇది గ్లాస్ అంటే ఈ గ్లాసు అన్నప్పుడు దీన్ని మనం కుండా అనడం లేదు గ్లాస్ అంటున్నాం ఎందుకనంటే ఇలా గ్లాస్గా మనకు కనపడడానికి ఏన రూపేణ ఏ విధమైనటువంటి రూపం ఉండడం వల్ల నిశ్చితం తద్వస్తు నిర్ధారితం ఇది గ్లాసు అని మనం నిర్ణయిస్తూ ఉన్నామో తూపం రూపం నవ్యభిచరతి అది మార్పు చెందకుండా ఉంటే తత్సం క్లియర్ కనపడడానికి యద్రూపేణ ఏన రూపేణ ఏ విధమైనటువంటి రూపం ఉండడం వల్ల ఎన్నిశ్చితం తద్వస్తు ఆ వస్తు నిర్ధారితం ఇది గ్లాసు అని మనం నిర్ణయిస్తూ ఉన్నామో తద్పం తద్ గ్లాసు రూపం నవ్యభిచరతి అది మార్పు చెందకుండా ఉంటే తత్సం క్లియర్ కాబట్టి ఏ వస్తువును మనం చూసినాం ఇది మామిడి పుండు అంటాం ఒక వస్తువుని నీకు తీసుకొచ్చి చూపెట్టినప్పుడు ఫలానా వస్తువు అని చెప్తావు ఎందుకంటే దాని యొక్క రూపాన్ని పట్టి ఎప్పుడు అలాగే ఉంటుంది కనుక దాన్ని బట్టి నువ్వు చెప్తావు ఇది పలానా అండి కుర్చీ చూసావు అనుకోండి నేను వెళ్ళగానే ఆయన కుర్చీ వేశాడండి అంటాడు అక్కడ దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఏమి ఉండదు కుర్చీ అనేది నీకు తెలుసు కనుక అతను తీసుకొచ్చి ఒకటి వేసినప్పుడు అతను ఏదో వేశాడండి నేను పోతే నన్ను కూర్చోమని అని నువ్వు అనవు నాకు కుర్చీ వేశాడండి అని చెప్తావు కుర్చీని నీకు తెలుసు కాబట్టి కుర్చీ అంటే ఈ రూపంలో ఉంటుందని తెలుసు కనుక ఆ రూపంలో ఉండడం వల్ల దాన్ని కుర్చీ అన్నాము ఎద్రూపేణ ఇది నిర్ధారతం తద్పం నవ్యభిచరత అది గనక మార్పు చెందకుండా ఉంటే వికారం చెందకుండా ఉంటే వ్యభిచరత అంటే మార్పు చెందడం నవ్వ్యభిచరతి మార్పు చెందకుండా ఉండడం తత్ సత్యం క్లియర్ కదా అట్లాగే ఏదైతే మనం నిర్ధారణ చేశామో ఈ రూపము ఫలానా అని నిర్ణయించిన తర్వాత ఆ రూపం గనక మార్పు చెందిపోయిందంటే మళ్ళీ వ్యభిచరత వికారం చెందింది అంటే అది అనృతం సత్యము కాదు అసత్యం అనృతము అంటే అసత్యము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్య పదేనా బ్రహ్మం ఉచితే సత్యం బ్రహ్మ కాబట్టి నిన్న సత్యం జ్ఞానం అనంతం అన్నప్పుడు సత్యం పదం చేత బ్రహ్మము తెలియబడింది సత్య పదేనా క్లియర్ కాబట్టి ఈ డెఫినేషన్ ప్రకారం మార్పు చెందనేది అని అర్థం కానీ మనకు ఆ బ్రహ్మమే కనిపించడం లేదు అది మార్పు చెందింది మార్పు చెందలేదు అని చెప్పడానికి మన అనుభవంలో ఏం లేదు మన కంటికి గోచరించలేదు మన చెవులకు వినిపించలేదు మన మనసు కనిపించలేదు ఉంది అంటున్నాం అంతే అనేక కారణాలు అయితే ఇప్పుడు అది వేరే విషయం ఇప్పుడు వస్ ప్రపంచం కనపడతా ప్రపంచం కనపడతా ఉంది దీనికి ఒక రూపం కనిపిస్తూ ఉంది ఒక రూపంగా లేదు భిన్న ప్రవృత్తితో గెలుస్తూ ఉండే అందువల్ల పదానం భిన్న పదానం ఒక పదంతోనే కాదు ఎందుకంటే ఒక వస్తువు ఒక విధంగా ఉంది ఇంకొక వస్తువు ఇంకొక విధంగా ఉంది కనుక ఇది కుండ అని అంటే అది గొడుగు అంటున్నాం ఎందుకంటే కుండ గొడుగు కాదు గొడుగు కుండ కాదు గనక భిన్న పదానం ఓకే ఈ ప్రపంచం ఏదైతే మనకి ఇలా కనిపిస్తూ ఉందో దీన్ని సత్యము అనలేకపోతున్నాం ఎందుకు సత్యం అనలేకపోతున్నాం అంటే ఇప్పుడు ఇచ్చే నిర్వచనమే యద్రూపేణ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ప్రపంచంగా ఎద్వస్తు నిర్ధారితం ఏదైతే మనం నిర్ణయం చేశామో ఇది అలాని ఈ జగత్తుని ఇది వ్యభిచరతి తద్పం వ్యభిచరతి నవ్యభిచరతిన వ్యభిచరతి మార్పు చెందుతూ ఉంది ఈ ప్రపంచంలో ఏది ఇతమి నిత్యం మార్పు చెందుతూ ఉంది ఒకప్పుడు చూసినట్టుగా ఒకప్పుడు లేదు పరిణామం చెందుతూ ఉంది వికారయుతంగా ఉంది వికారయుతంగా ఇది ఉంది కనుక ఇది సత్యం కాదు ఇది అందరితమనాలి కాబట్టి ఈ జగత్ ఏదైతే కనిపిస్తూ ఇది సత్యం కాదు ఎందువల్ల ఇదే నిర్ణయం ఒక వస్తువు ఒక వస్తువుగా మనకు తెలిసినప్పుడు దాన్ని అలా నిర్ణయించడానికి ఏ రూపాన్ని ఆధారం చేసుకుని నిర్ణయించామో అది మార్పు చెందకుండా ఉంటే అది సత్యం కాని మార్పు చెందుతూ ఉంది ఇది సత్యం కాదు సత్యం ఎవరు ఇప్పుడు జగత్తు సత్యం కాదు సత్యం ఎవరు నేను కర్మకల్పం జగత్తు సత్యం కాదు అంతే ఇంకెందుకు కర్మలంతా బ్రహ్మం అసలు ఏంటి లక్షల వాక్యం ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాండడు చూసి సత్యం ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా అనంతం క్లియర్గా ఉండేది ఇప్పుడు మనం సత్యపదంతో దేన్ని నిర్దేశిస్తున్నాం సత్యపదా ఇముచ్చే బ్రహ్మ ఉచ్యత కనుక బ్రహ్మం సత్యం ఈ జగత్తు అనృతం ఎందుకంటే మార్పు చెందుతుంది కనుక బ్రహ్మ సత్యం దీనికి మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఉపనిషత్తుదే మనదేం కాదు ఘట మృత్తిక వాచారంభణం వికారనామధ్యేయం మృత్తికేత్యవ సత్యం కాబట్టి కుండని తీసుకున్నప్పుడు సిదేశ్ కుండని తీసుకున్నప్పుడు ఇది సత్యం అనలేదు మృత్తికేత్యవ సత్యం అన్నాడు కానీ ఇది కనపడుతుంది ప్రార్థన చేసుకో ఇది కనపడుతుంది ఈ రూపంతో కనపడుతూ ఉంది కానీ దీన్ని సత్యమని అనడం లేదు ఎందుకు సత్యమని అనడం లేదో తెలుసా ఇది ఒక కాలంలో పుట్టింది ఈ కుండను ఒక కాలంలో తయారు చేయడం జరిగింది అంటే ఆ కాలానికి ముందు తయారు కాకముందు ఈ కుండ లేదు అది సత్యం ఎట్లవుతుంది కనుక మార్పు చెందకుండా ఉండాలి నంబర్ వన్ రెండవది త్రికాల అబాధితం త్రికాల అబాధితం కానీ ఏది ఒక కాలంలో వచ్చింది అంతకు ముందు లేదు కుండ తయారు కాకముందు కుండ లేదు కనుక కుండ నిత్యం సత్యం అని చెప్పడానికి అవకాశం లేదు తయారైనా కూడాను మళ్లీ వ్యభిచరతి రేపు పగిలిపోయిన తర్వాత కుండగా కనిపించదు మార్పు చెందుతుంది వికారయుతం అవుతుంది ఈ రూపం ఇట్లాగే ఇప్పుడు ఉండడం లేదు కనుక ఇది సత్యమయ్యేందుకు అవకాశం లేదు బ్రహ్మ సత్యం ఎప్పుడైతే బ్రహ్మము సత్యము అని బ్రహ్మము కన్నా అన్యంగా ఏవైతే తెలుస్తూ ఉన్నావో అవన్నీ వికారయు ఉన్నాయి వ్యభిచరతే సమస్తం మార్పు చెందుతూ ఉంది కాబట్టి ఈ మార్పు చెందేవి ఏవి కూడాను ఏవైతే మనకు కనిపిస్తూ ఉండాయో మనం అనుకునేటువంటి బ్రహ్మము ఇది కాదు కనుక బ్రహ్మము జగత్తు కాదు ఇతరులకు ఏమన్నా ఉండొచ్చేమో సందేహం సందేహమా బ్రహ్మం జగత్తు కాకపోతే ఏమన్నా సందేహమా ఏమనాలి దాన్ని ఇప్పుడు పోన్లే బ్రహ్మము జగత్తు కాదన్నా మరి జగత్ ఏంటి అది అది అతిద సమాచారం జగత్ బ్రహ్మమే బ్రహ్మ జగత్ కాదు కుండ మట్టే, మట్టి కుండ కాదు ఉండాలి వ్యర్థమైంది కాబట్టి బ్రహ్మం ఎప్పుడైతే అవికార్యంగా సత్తాస్వరూపంగా ఉందో సత్యం దానికన్నా అన్యంగా వికారయుతంగా ఉండేటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది బ్రహ్మం కాదు అని నిర్ణయం చేసేసాం ఎందుకంటే సత్యరూపంగా లేదు కారణం విభిచరతి సింపుల్ స్వామిజీ మరి ఇదేంటిది ఇది ఏంటి అన్నప్పుడు ఇది కార్యరూపము ఇదేంటిది ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇది కార్యం కార్యరూపము ఇది కార్యరూపము అన్నావు గనక దీనికి కారణం ఏమిటి బ్రహ్మం కార్యరూపం అనృత్తం కదా మార్పు చెందుతూ ఉంది కనుక కారణమేవా సత్యం కారణమేవా సత్యం వెరీ వెరీ క్లియర్ కాబట్టి బ్రహ్మ సత్యం కారణమేవా సత్యం అయిపోయింది ఇప్పుడు జ్ఞానంకి వెళుతున్నాం కాకపోతే మనకు వచ్చిన బాధ ఏంటంటే నేను కనెక్షన్ ఎక్కడొచ్చింది బాధ అంటే అయ్యా కారణమేవ సత్యం కారణము సత్యము అని మీరు చెప్పినప్పుడు మరి కొండ కార్యం కదా మార్పు చెందుతూ ఉంది గనక వికారం చెందుతూ ఉంది గనక త్రికాల అబాధితం మరి మట్టి సత్యంగా దీనికి కారణం కారణమేవ సత్యం ఆ కారణం ఏమిటి మట్టి కదా మరి మట్టి జ్ఞానం కాదు కదా మట్టి జ్ఞానం కాదు అచిద్పం చిద్రూపం కాదు మట్టి చిద్రూపం కాదు జ్ఞాన రూపం కాదు కానీ ఇక్కడ మనకు బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం సత్యం వరకు ప్రాబ్లం లేదు జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికీ కారణం ఏదైతే నువ్వు మృత్తికెత్యేవ సత్యం వాచారంభణ వికారో నామధేయం. కాబట్టి పాత్రలన్నీ మార్పు చెందుతూ ఉండినాయి కనుక వికారయుతంగా ఉన్నవి త్రికాల బాధితంగా ఉన్నవి కానీ బ్రహ్మము త్రికాల అబాధితం ఎట్లాగూ మట్టిలాగా మృతికెత్యవసం మృతికను ఎందుకంటే దృష్టాంతం తీసుకున్నాం దృష్టాంతం తీసుకుని ఉదాహరణ తీసుకుని మార్పు చెందినటువంటిది మృత్తిక అన్నాం ఇది కారణం కాబట్టి కారణమేవ సత్యం అని చెప్పినప్పుడు బ్రహ్మ సత్యం ఇక్కడ మృత్తిక సత్యం మృత్తికెత్యవసం కాని మృత్తిక జడం మృతిక జూపం అయితే బ్రహ్మం కూడా అచిద్రూపమేనా అతనెక్షన్ అతన్నివృత్ర్థం అతన్నివృత్ర్థం జ్ఞానం ఇది ప్రోక్తం అందువల్ల జ్ఞానం అనేది తీసుకుని రావాల్సి వచ్చింది లేకపోతే సత్యమంతా